త్తన రెండు వందల కాలము నామనే ఎరిగిన దాసులకు దాకొని శ్రీహరి భక్తి ధారణ కలిగితేనూ సోడుకు మేయగరాదు తూర్పెత్తితే పొల్లువోదు బడినే శ్రీహరి భక్తి పంట పండితే ఉడివోదే కాలము వకతతిరా రావద్దు చెడని శ్రీహరి భక్తి చెట్టుకట్టితేను ఒలువ తీసితే పోదు వాడుకుంటే వెల్తికాదు కొలచి శ్రీహరి భక్తి కుప్ప చేసితే ఎలుకకు తినరాదు ఎన్నాళ్లున్నా చికదు తలచి హరిభక్తి చి తపుగాదె పెట్టితే కరవుకు లోగాదు శంకరవానికి అబ్బదు ఎరుకతో హరి భక్తి ఇల్లు నిండితే నెరవై శ్రీవేంకటేశీ కృపగలవారికి గురిగా హరిభక్తి కూడా పెట్టుకుంటేను